అదే ఈ అధ్యయనం యొక్క ప్రయోజనం కాబట్టి కోరిక అన్నది ఆత్మస్వరూపము కాదు ఆత్మధర్మము కాదు అమ్మాయ ఎంత ఫ్రీడమ్ వచ్చిందో చూడండి ఆత్మధర్మము కాదు కాబట్టి మీరు మీకున్న కోరికలను అన్నిటినీ ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ విషన్ ఆ స్పేస్ స్పేస్ తోటి మీరు కోరికలను మీరు విశ్లేషణ చేయవచ్చును డిపెండ్స్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఒకప్పుడు అన్నీ ఉండి ఏదో ఒక కోరిక తీరని కారణంగా మనుషులు దుఃఖంతో జీవిస్తూ ఉంటారు మాకు అమ్మాయిలు ఉన్నారు కానీ అబ్బాయిలు లేరని దుఃఖించి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు లేరని దుఃఖించి వాళ్ళు ఉన్నారు లోకంలో కాబట్టి కోరికలు అనేవి ఒకప్పుడు తీరుతాయి ఈ కారు ఇలాంటివి కారు సైకిల్ ఈ కోరికలు తీరినా ఒకటే తీరకపోయినా ఒక పెద్ద విషయం కాదు కానీ కొంచెం మోర్ మోర్ వెయిటీ డిజైర్స్ ఉంటాయి అక్కడ పీపుల్ మీకు స్పేస్ యొక్క విలువ అప్పుడు బాగా అర్థమవుతుంది సో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు స్వామిజీ నేను ఒక కొత్త ఇల్లు కొని ప్రపోజల్లో ఉన్నాను అని మీ సలహా అయిపోయింది అడిగారు నన్ను ఎందుకు సలహా అడగడం వైయూ వాస్ మై అడ్వైస్ నేను అన్నా వైడ్యూ వాస్ మై అడ్వైస్ ఐఎమ్ నాట్ ఎల్లీ పర్సన్ నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ యూ ఏ ప్రాపర్ అడ్వైస్ అలా కాదు నాకెందుకులో మిమ్మల్ని అడగాలనిపించింది అంటే మీరు అర్జింట్లో ఉంటున్నారా స్వంత ఇంట్లో ఉంటున్నారా స్వంత ఇంట్లోనే ఉన్నాము మరి వై యూ వాట్ వన్ ఆఫ్ దేసి ఇంకో ఇల్లు కొన్నాం వైడ్యూ వాట్ ఆల్ దాట్ ఎందుకంటే ఇది టూ బెడ్రూమ్ కొత్త కొంచెం విశాల ఇంకా కొంచెం విశాలం ఉంటే ఇంకెంత విశాలం ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ ఫైడ్ ఈ ఫైవ్ బెడ్రూమ్స్ ఇన్ని ఓన్లీ వన్ బెడ్రూమ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇదే అలందర్ బెడ్రూమ్ ఆన్ అనందర్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ శుద్ధైనా ఇంటికి పిల్లలు ఏం చేస్తున్నారు ఒకళ్ళు డాక్టర్ చదువుతున్నారు ఒకళ్ళు ఇంజనీర్ చదువుతున్నారు పిల్లలు ఇంట్లో ఉండరు వైపు అమెరికాలో డాక్టర్లు పూర్తి అయిపోతారు వెళ్ళిపోతారు ఇంకో ఉండరు వాళ్ళు ఎప్పుడూ దేవి వెన్ దే విల్ మూవ్ అవుట్ టూ ఇయర్స్ దే విల్ మూవ్ అవుట్ వాట్ విల్ యూ డూ విత్ ది బిగ్ హౌస్ అప్పుడు దాన్ని దాన్ని డౌన్ గ్రేడ్ చేయడానికి మళ్ళీ ఎఫెక్ట్ మొదలు పెట్టాలి నీడ మీరు మీకు ఇప్పుడు కావాల్సింది బిగ్గర్ హౌస్ కాదు మరి ఏమిటి మనం నాకు కావాల్సింది చక్కగా ప్రతి శనివారం ఆదివారం వచ్చి భగవద్గీత చదువుకోండి దట్ ఈజ్ వాట్ యూ నీడ్ వట్ యూ నీడ్ ఈజ్ స్టడీ ఆఫ్ గీత దట్ వాట్ యూ నీడ్ not a bigger how you are putting a wrong priority asalu prayaddi kuda gadu you do not know what you want you do not know and then manusha he half him convinced he said avide avide nukavalsochindi a pakkinte vaalla illu taddudundi vallu chenna undu anduko sam kavalsochindi company is whatever he said he convinced her just stop ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ కలిసినప్పుడు చాలా థ్యాంక్స్ అండి ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయి అందరూ నష్టపోయారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం లేదా థ్యాంక్స్ చెప్పాను నేను చెప్పాను దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ దర్ స్పేస్ స్టడీ ఆఫ్ గీత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ గద్దెళ్ళు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి డబ్బు డబ్బులు రెట్టింపు చేసి దాన్ని బ్యాంకులో దాచిపెట్టాలి హ్యాపీ ఇప్పుడు మీ బ్యాంకులో ఐదు ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది వాట్ ఆర్ డైనింగ్ ఒక అభిమాన జన్య సుఖం అవుతా అంటే నాకు ఐదు లక్షలు ఉంది అది ఒక ఫీలింగ్ అంతకు మించి మీకు దానివల్ల ఉపకారం ఏమి ఉండదు ఉపకారం ఉండదు ఐదు లక్షలే వాళ్ళు చూసుకుంటారండి అందాక రాదు అది ఒకటి ఐదు లక్షలు పది లక్షలు ఉంది వాట్ ఆ ఇట్ బ్యాంకులో ఉన్న సొమ్ము ఐదు లక్షలైనా ఇద పది లక్షలైనా ఇదన్ మేక్ అనే డిఫరెన్స్ ఇప్పుడు ఎదుర్కొండ నాకు బాగా ఆకలిగా ఉంది అన్నం చూస్తే ఇంతే ఉంది ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అన్నమే కాదండి పక్కన ఇంకో రెండు ఇడ్లీ కూడా పక్కన ఇంకో ఆహా గుడ్ వెల్కమ్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసింది ఐదు లక్షలైతేనేమిటి పది లక్షలైతేనేమిటి ఇట్ ఇస్ ఆల్ యువర్ ఇజినేషన్ ఇట్ ఇజ్ ఆల్ పెర్సెప్షన్ తప్ప ఇంక ఏమీ లేదు అంటే ఫైనల్ గా ఈ బ్యాంకుల్లో వేసిందంతా ఎవరో పుచ్చేసుకుంటారు మన దాకా రాదు ఇట్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబ్స్ ఎవరో పుచ్చేసుకుంటారు మనం ఏమిటి నే నా దాకా రాదని నాకు తెలుసుకొని ఉంటుంది ఫలానా వాళ్లే పుచ్చుకోవాలని ఏదో తెలియజేస్తా ఇట్ ఈజ్ ఆల్ ఒక్క మాటలో చెప్పండి కదండి మీరు ఏమనుకోకండి ఒక్క మాటలో చెప్తున్నాను you are just imagining That's it. you are imagining they imagine just kada me pillal pai vastharu you are imagining sir you are imagining pillal mele vesina finishin project mona pai kadu alla pai kochina inko rakamga pai vastharu tappa you are just imagining adhe ippudu edhi levu undaru emey cheyakkala do anything about it just leave things where they are and uh, try to find out what things are very long we are even debating you are saying you think you are thinking okay i tell i imag your imagining no no i am planning that is what you say now do you know my opinion do you want to know my opinion no you are not planning you are imagining are you getting the point i am estimating no you are not estimating you are imagining aithe main jeevitam anta chestunna devati you are imagining you are imagining this thing about it kabatti kshetra dharma mane kodita atma dharma nu kodu now it doesn't matter meeru kodinichu undara leda dani chinaskaristara anadu doesn't matter that's a separate topic it is mundu first you know ee kodu ఈ ద్వేషం అనేది ముందు ద్వేషం పెట్టచ్చు కదా అంటే ముందు ద్వేషం కాదు ద్వేషము తర్వాతే ఎందుకంటే ఇచ్చిన బట్టి ద్వేషం మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నదా మీరు దాన్ని వర్క్ అవుట్ చేసుకో ద్వేషం ఉన్నదా ఉన్నది ఇప్పుడు ఆ ద్వేషం ఎప్పటి నుంచి వచ్చింది అప్పుడు మూడేళ్ల క్రితం వాడు నాకు చేశాడు అప్పటి నుంచి ద్వేషము అంతకు ముందు ఏమిటి ద్వేషము లేదు కాబట్టి ద్వేషము పై నుంచి వచ్చిందే తప్ప నీ స్వరూపంలో లేదు ఇప్పుడు వాడు వచ్చి దాన్ని వాడు సపోజ్ ఈ ఎటోన్స్ పది ఆ చేసిన అపకారాన్ని వాడు పది రెట్లు ఉపకారాలు పూజ అప్పుడు మీకు ద్వేషం పోతుంది రాగం వచ్చేస్తుంది అంటే అర్థం ఏమిటి ద్వేషము ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్సైడ్ బయట నుంచి వస్తుంది ఇన్సిడెంటల్ ఆ పరిస్థితుల్ని బట్టి నిర్మాణం అవుతుంది ఎలా వచ్చిందో అలా పోయేందుకు కూడా అవకాశం ఉన్నది పరిస్థితులు మారితే ద్వేషం పోయి మళ్ళీ రాగం కింద మారిపోయే అవకాశం ఉన్నది తిట్టుకున్న వాళ్ళే ఫ్రాండ్స్ అవుతారు తిట్టుకున్న వాళ్ళే ఫ్రాండ్స్ అవుతారు కాబట్టి ద్వేషము అనేది ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్ అండ్ ఇట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అవుట్సైడ్ అది స్వరూపంలో భాగము కాదు కాబట్టి ద్వేషము ఉన్నది నా ద్వేషం లేదు ఇదిగో ఈ ద్వేషము ఎక్కడ ఉంది ఈ సిస్టంలో ఉంది ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ ఈ సిస్టంలో ఈ ద్వేషము గలదు ఏమిటి సిస్టము బాడీ మా బాడీ మైండ్ అదొక సిస్టమ్ సంఘాత అని చెప్పబోతున్నారు ఇట్స్ ఎన్ అసెంబ్లీ ఈ సిస్టంలో సిస్టమ్ అంటారు అంటే ఏమిటి ఫ్యూ థింగ్స్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది విషయం పది విషయంలోనూ దగ్గరికి తెచ్చి ఒక పద్ధతిలో రచించి పెడితే దాన్ని సిస్టమ్ అంటారు ఇది అలాగంటే సిస్టమ్ దీంట్లో ఫిజికల్ ఉన్నది సైకలాజికల్ కూడా ఉన్నది ఫిజికో సైకలాజికల్ అసెంబ్లీ ఫిజికో సైకలాజికల్ అయితే ఇది రివర్స్ లో పెట్టండి సైకో ఫిజికల్ అసెంబ్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ ఈ సిస్టంలో ద్వేషము గలదు అది ఎలాంటిదంటే ఈ ఫుడ్ లో విషం ఉన్నది అన్నట్టు విచ్ నాట్ గుడ్ ద్వేషము అంటే ద్విష్ ద్వి వేషం పక్కన వా పక్కన వా ఉంటే అది ఏదో అవుతుంది అయ్యి ద్వేషము అయ్యేది కాబట్టి ద్వేషం అనేది ఇట్ ఈస్ దేర్ అండ్ ది సిస్టమ్ అది సిస్టంలోకి వచ్చింది అది నా స్వరూపంలో లేదు అని మీరు నా స్వరూపంలో ద్వేషము లేదు ఇప్పుడు ఎవరి మీద మీకు ద్వేషం ఉన్నట్లయితే మీరు మెడిటేషన్ చేయవచ్చు ఎలాంటి మెడిటేషన్ అంటే ఇప్పటి నుంచి ముప్పై ఏళ్ళు మన ముప్పై ఏళ్ళు అంటే తక్కువ అనుకోండి యు హ్యావ్ ఎటర్ మోర్ బెటర్ స్పేస్ ఇప్పటి నుంచి యాభై ఏళ్ళు నిజం వయసు వచ్చిన వాళ్ళకి యంగ్ అండ్ మిడిల్ ఏజ్కి యాభై పెట్టుకోండి ఇప్పటి నుంచి యాభై ఏళ్ళ తర్వాత నేను ఏమిటి నేను ద్వేషించే ఆ వ్యక్తి ఏమిటి అని ఆలోచించి ఇది వర్క్ అంద లేకపోతే ఇరవై ఏళ్ల కిరతం వాట వాట్ వాసాయి అండ్ వాట్ వాస్ దట్ పర్సన్ యాభై ఏళ్ళ తర్వాత వాట్ విల్ అయి బి అని వాట్ విల్ బి దట్ పెర్సన్ ఈ థింక్ ఎవచ్చు దేహ దృష్టి అయితే ఆ పెర్సన్ ఏమవుతాడు ఇంత బూడిదవుతాడు నేనేమవుతాను ఇంత బూడిదవుతాను వైద్వేషం అనవసరం కదా అసలు నిజానికి మనం జీవితంలో కలిసి కలుస్తాం ఏదో ప్రవాహంలో ఒకడు ఉత్తి నుంచి ఇంకొకటి అటు నుంచి కొట్టుకొస్తూ ఉంటాం చలివేంద్రం దగ్గరే అంటే మంచినీళ్ళు కొట్టు ఇచ్చే మంచినీళ్ళు వెళ్ళిపోతే అక్కడ కలుస్తారు అందరం అక్కడికి అందరూ చేరతారు అలా చేరతాం మనం జీవితంలో ఓ యువకుడు ఇటు నుంచి పుట్టుకొస్తాడు ప్రవాహంలో ఇంకో యువత అటు ప్రవాహంలో వస్తుంది వీళ్ళిద్దరూ కలిసి పెళ్ళి అంటారు భార్యాభర్తలు అంట ఇంకో ప్రవాహంలో వచ్చే జీవులు పుత్రులు పుత్రికారిన రూపంలో వెళ్ళారు జతగూడుత అలా కలుసుకుంటారు ఎలా కలుసుకున్నారో అలాగే మీరు ఇప్పుడు పెళ్ళి అన్నారు భార్య అన్నాడు భార్య ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి మీకు అంటే పది ఏళ్ళు అయింది అంతకుముందు న్యూ నో దట్ గర్ల్ ఎస్ అయింది న్యూ హౌ లాంగ్ యువ్ న్యూ ఫర్ వన్ ఇయర్ అయింది అంతకుముందు ఏమో ఎవరో ఏమీ లేదుగా అమ్మాయి ఎవరో నేనెవరో అంతకుముందు ఆ తర్వాత చూశాను ప్రేమించాను పెళ్ళాడాను ఇప్పుడు అమ్మాయి భార్య నేను భర్త హౌ లాంగ్ వాట్ విల్ హ్యాపన్ ఇంకోటి మహాభాగ్యానికి మనల్ని కలిసి వాళ్ళ ఈ సృష్టిలో కొన్ని కోట్ల మానవులు ఉన్నారు ఇంట్లో ఎంతమంది నా జీవితంలో తారశీల్లుతారు ఐదుగురు పది మంది ఇరవై మంది ముప్పై మంది ఇంట్లో ద్వేషించటానికి అవకాశమే ఉన్నది కలిసి ఉండే సమయం సో లిటిల్ ద్వేషించటం అనవసరము ప్రేమించేస్తే సర్వం మరి అవతలవాడు ప్రేమించదు అక్కర్లా అక్కడ వాడికి అంత వివేకం ఉంటే ప్రేమిస్తుంది నా తరఫు నుంచి నేను ప్రేమిస్తాను గులాబీ పువ్వు వికసిస్తుంది పరిమళాన్ని వెదగలుగుతుంది అక్కడ ముక్కు దిబ్బడ వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముక్కు నేషనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది అవన్నీ చూసుకుని పరిమళాన్ని ఇస్తుందా ఎవడి ముక్కు ఓపెన్ ఉంటే వాడికి పరిమళాన్ని లభిస్తుంది ఎవడి ముక్కు మూసుకుపోతే వాడికి లభించదు గులాబీ తరఫు నుంచి ఇంకా ఆ అసెస్మెంట్ ఏమి అది చక్కగా పరిమళిస్తుంది పరిమళాన్ని ఎద జరుగుతుంది వీ లైక్ దాట్ జస్ట్ లవ్ ఈ విషమును పెట్టుకోవద్దు కాదు ఉన్నది అది నీ స్వరూపంలో భాగము కాదు ఎంత ఫ్రీడం ద్వేషము అది నీ స్వరూపం కాదు కాబట్టి దాన్ని పోగొట్టుకోవటంలో ఏమీ ఇబ్బంది లేదు ఛాద్వేష ఇక సుఖం దుఃఖం ఇప్పుడైనా ద్వంద్వలు ఉంటాయి చాద్వేష ఒక ద్వంద్వం సుఖం దుఃఖం చూడండి ఖమ్ అంటే ఆకాశం ఖమ్మంటే ఆకాశం భూతాకాశం కావచ్చు చిత్తాకాశం కావచ్చు చిదాకాశం అని ఒకటి ఉంది ఆత్మ క్షేత్రజ్ఞతత్వం దాంట్లో ఏమీ ఉండవు సుఖం ఉండదు దుఃఖం ఉండదు చిత్తాకాశంలో సుఖము దుఃఖము ఉంటాయి ఖాఖమ్ అంటే ఆకాశం ఇప్పుడు భూతాకాశము అంటే ఫిజికల్ స్పేస్ ఈ స్పేస్లో గుడ్ వెదర్ బ్యాడ్ వెదర్ గుడ్ వెర్ ఉంటుంది ఇప్పుడు గుడ్ వెదర్ ఉంటుంది అప్పుడు దాన్ని ఏమంటారు గుడ్ స్కై గుడ్ స్పేస్ సూ ఖ బ్యాడ్ వెదర్ అనుకోండి దూహుఖ అవుట్ సైడ్ అయితే నిజానికి అవుట్ సైడ్ కాదు ఇన్సైడ్ చిత్తాకాశం కాబట్టి ఇప్పుడు వెదర్ ఉంటుంది మెఘా వస్తాయి బ్యాడ్ వెదర్ ఇంక్రీమెంట్ వెదర్ అంట బ్యాడ్ వెదర్ అంటే వస్తుంది గంట లేకపోతే రోజు నాలుగు రోజులో ఉంటుంది పోతుంది మళ్ళీ వెదర్ క్లియర్ అయిపోతుంది ఇప్పుడు వెదర్ బ్యాడ్ అయినప్పుడు వెదర్ గుడ్ అయినప్పుడు కా ఆకాశము సమానంగా ఉంటుంది వెదర్ అన్నది ఆకాశం యొక్క ధర్మం కాదు ఆకాశం యొక్క ధర్మం కాదు అది అట్మాస్ఫియర్ యొక్క ధర్మం ఆకాశం యొక్క ధర్మం కాదు మీరేం చేసుకున్నారు అట్మాస్ఫియర్ యొక్క ధర్మాన్ని ఆకాశమునందు ఆరోపిస్తున్నారు It is not the it is not intrinsic to space space ki good bad rendu unno atmosphere lo good weather u bad weather u untayi there is a big difference between space and atmosphere atmosphere ro mile varaku untundi space ananthanga untundi pre vidhangaga okalo kuda there is a mind manasu ఆ మనస్సును ప్రకాశింపజేస్తూ ఉండే తెలివి ఎరుక మనస్సు ఎరుక మనస్సు అద్దము వంటిది ఆ అద్దాన్ని ప్రకాశింపజేసే సూర్యుడు క్షేత్రజ్ఞతత్వము ఆత్మ ఇప్పుడు అద్దం మురికిగా ఉందనుకోండి మురికి బాగా మకిలిగా ఉంది దాంట్లో మీకు ఈ రిఫ్లెక్షన్స్ అన్ని చాలా చెడ్డగా ఉన్నాయి సరిగ్గా బాగా లేవు ఇప్పుడు ఈ అద్దము యొక్క మకిలి సూర్యునికి లోపాలని కలిగిస్తుందా కలిగించదు అద్దము చాలా అద్భుతంగా ఉందనుకోండి ప్రతిబింబములన్నీ అద్భుతంగా చాలా క్లియర్గా ప్రకాశిస్తున్నాయనుకోండి అది సూర్యునకు అదేదైనా శోభయా కాదు కాబట్టి అద్దము యొక్క గుణదోషములతో సూర్యుడికి సంబంధము లేదు కానీ అద్దములో గుణము అద్దములో దోషము ఇవన్నీ కూడా ఆ సూర్య ప్రకాశము చేతనే తెలుస్తూ ఉంటాయి కాబట్టి అద్దమును ప్రకాశింపజేస్తాడు సూర్యుడు కానీ ఆ అద్దము యొక్క గుణదోషములతో సూర్యులకు సంబంధము లేదు అదేవిధంగా మనస్సు ఉంటుంది మనస్సులో ఒక స్టేట్ ఒక స్థితి దాని పేరు సుఖం అంటే ఏదైనా మీరు కోరుకున్నది మీకు లభించినప్పుడు లేకపోతే మీరు మొదలుపెట్టిన పని సక్సెస్ఫుల్గా పూర్తయినప్పుడు మీ మనస్సు యొక్క ఒక మాడిఫికేషన్ ఒక వికారం ఏమిటది ఉల్లాసం అనే వికారం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మీరు వేరుసిన గింజలు తింటున్నారనుకోండి వేరుసిన గింజలు తింటానుగా రైల్లో కూర్చుని తింటూ ఉంటారు అది తింటున్నప్పుడు నోట్లో వేసుకుంటారు నవ్వులుతారు నవ్వుతే మీకు టేస్టీగా బాగుంటుంది సో యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ గుడ్ ఫీల్ మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు యూ కట్ యు బయట్ ఇంటూ ఇట్ గుడ్ ఇంకోటి వేసుకుంటారు గుడ్ ఇంకోటి వేసుకుంటారు అది కూచ్చిన గింజ టు బైట్ ఇంటూ హౌ డి యూ ఫీల్ యు ఫీల్స్టీ యు ఫీల్ బ్యాడ్ చాలా బ్యాడ్ ఫీల్ అవుతారు నా వాట్ ఫీల్స్ లైక్ దాట్ అంతకుముందు గుడ్ ఫీలింగ్ దేనికి మనస్సు ఆ క్షణంలో బ్యాడ్ ఫీలింగ్ ఏది మనస్సే సో బోత్ఆర్ మాడిఫికేషన్స్ ఆఫ్ మైండ్ మైండ్ అలా మాడిఫై అవుతూ ఉంటుంది మీకు ఇష్టమైన వ్యక్తి కనపడితే మీ ముఖం ఇలా వెలుగుతుంది మీకు నచ్చని వ్యక్తి కనపడితే మీకు ముఖం మునుచి ఇట్ ఈస్ దైండ్ ఇట్ ఈస్ మైండ్ మైండ్ కొట్టు నథింగ్ మైండే మోడిఫై అవుతుంది సుఖము దుఃఖము ఏ మెంటల్ మాడిఫికేషన్స్ మీరు దాన్ని పరిశీలించవచ్చు మీ మైండ్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సి మైండ్ని అబ్జర్వ్ చేయాలి మైండ్తో జగత్తును అబ్జర్వ్ చేయటం అవసరం మైండ్ని అబ్జర్వ్ చేయాలి మీరు మనం ఏం చేస్తాం మైండ్ని అబ్జర్వ్ చేయాలి ఆ మైండ్ తోటి మైండ్తో మమేకమయ్యి రాధాజ్ఞాన్ని చెంది నేనే మైండ్ మైండే నేను అనే ఒక అజ్ఞానంతో ఆ మైండ్ను పట్టుకుని జగత్తులో ప్రవేశిస్తాం అనే మనోరథము అంటారు మనస్తే రథముగా జగత్తులో పరుగులు తీసుకుంటుంది కాబట్టి ఈ మనస్సుతో జగత్తులోకి పరిగెత్తడం మానేసి స్టాప్ ఎన్ని మెడిటేషన్ అంటారు ఇప్పుడు మీరు మనస్సుతో జగత్తులోకి పరుగులు తీసుకున్నారు తెల్లవారింది నిద్ర లేచారు మనస్సు లేచింది బిజీగా యాక్టివ్గా తయారైంది మీరు ఆ మనస్సుని పట్టుకుని జగత్తులో ప్రవేశించి జగత్తులో ఇది సంపాదిస్తాను అది అనుభవిస్తాను అది భోగిస్తాను అంటూ పరుగులు తీసుకున్నారు మీరు అదే పని చేసుకుంటూ పోతే మీకు జీవితం యొక్క తత్వము రహస్యము తెలియకుండగా అజ్ఞాన ప్రవాహంలో ఉండిపోయి బొక్క బోర్లా పడడం ఖాయం ఏమైంది సందేహం లేదు బోర్లా పడిపోతుందంటే అలాగా అలాగే దెబ్బతిన్న వాళ్ళు మనకి సమాజం నిండా కనబడతారు డోన్ డూ ప్రపంచంలో ఏదో మే ఏదో కొంత మేరకు వెళ్లడము తప్పదు ఏదో కొంత భోగము తప్పదు దట్ ఇస్ ఆల్ ఇన్ ప్లేస్ బట్ యు వాచ్ యువర్ మైండ్ దిస్ మై మైండ్ ఎలా ఉంది నౌ ఇట్ ఈస్ హ్యాపీ నౌ అన్హ్యాపీ మైండ్ ఎలా ఉంటుందంటే ఈ క్షణంలో హ్యాపీ మరో క్షణంలో అన్హ్యాపీ ఈ క్రికెట్ టీములు కొనుక్కుంటారు కొంత క్రికెట్ టీమే కొనేసుకోవడం ఇది యూరోప్ నుంచి వచ్చింది అనుకుంటారు ఈ లక్షణం అక్కడ ఫుట్బాల్ టీములు కొనుక్కుంటారు వాళ్ళు దాన్ని బట్టి దాన్ని చూసి వీళ్ళు మొదలు పెట్టారు వాటెవర్ ఒకడు క్రికెట్ టీం కొనుక్కుంటాడు ఒకడు లేకపోతే ఒకటే వాటెవర్ ఒక టీం ఒకటి కొనుక్కోవడం ఎక్సెస్ మనీ ఉంటుంది దాంతో ఏం చేయాలో అర్థం కాక టీం ఒకటి కొనం టీం కొని ఇక్కడ కూర్చోవడం వాళ్ళు అక్కడికి వెళ్తారు మీరు బంతి వేస్తే వాడు కొడతారు ఇట్ ఈస్ మో మోర్ ఎవర్ యాక్చురెట్ దీతిథింగ్ గెల్స్ ఆ మండి కుడి వైపు స్వింగ్ అయింది ఎడవవైపు స్వింగ్ అయింది అని చెప్తూ ఉంటాడు ఆ బౌలర్ ఓహో అలాగా ఓ ఈ ఓ అలాగా వచ్చి ది ఈ బ్యాట్స్మెన్ ఏదో ఊపుతాడు ఓ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ వండర్ఫుల్ బ్యాట్స్మెన్ బౌలర్స్ ఆర్ రెఫరైడ్ ఆఫ్ హేమ్ అని వీడు యాక్ష వీడు వేసి వీడు ఊపుతాడు ఊపిస్తూ బంతి వెనక్కి వెళ్తుంది వీడు గాలిలోకి చూస్తూ ఉంటాడు ఈ అక్షరం ఏమైనట్టు గాడ్ హీ నాట్ అవుట్ మళ్ళీ వేస్తాడు బంతి ఈసారి మళ్ళీ ఊపుతాడు వెళ్తే ఇది సిక్స్ అయి వెళ్ళు వాట్ ఎస్ట్రోక్ స్ట్రోక్ అని వీడు చెప్తూ ఉంటాడు వాడు అది విని ఓహో లాగా చాలా సంతోషం ఉంటాడు వాడు ఎందుకంటే వాడికే సో ఇది పోతూ అవుతుంది ఇక్కడ ఈ ఓదర్ కూర్చుని ఉంటాడు కూర్చునే వాడు ఫోన్ కొడితే వీడికి ఆనందం సుఖం వాడు అవుతైతే వీడు సొమ్మంతా పోయినట్టుగా వీడు బెంగ అదే సుఖం దుఃఖం ఎంతసేపు ఉంటుంది సుఖం ఫోన్ కొడితే సుఖం ట్యాచ్ పడితే దుఃఖం అదే సుఖం అదే దుఃఖం దుఃఖం సుఖం సుఖం పోయి దుఃఖం అది ఇటు దిస్ ఇస్ హౌ మైండ్ ఆ ప్రపంచంలో ప్రవేశించి అప్ అండ్ డౌన్ ఓసారి అప్పు ఉంటుంది ఒకసారి డౌన్ అప్పు డౌన్ వన్ షుడ్ నాట్ బీ లైక్ దాట్ ఏదో కొంతవరకు తప్పదు కానీ మైండ్ని అబ్జర్వ్ చేయాలి యూ హెవ్ టు వాచ్ యువర్ మైండ్ అంటే ఏం చేయాలి ముందు తలుపేసుకోవాలి ఏకాంతంలో ఉండాలి లేకపోతే మైండ్ని అబ్జర్వ్ చేస్తారు కబుర్తి చుట్టూ ఉంటే మైండ్ని అబ్జర్వ్ చేస్తారు సెల్ ఫోన్ బంద్ సెల్ ఫోన్లో అయితే మోగుతూ ఉంటుంది ఈ లోపల ఇంకా మైండ్ అబ్జర్వేషన్ ఆ రోజుకి ఆకం తర్వాత ఏకాంతంలో కూర్చోవాలి కొంచెం చీకటిగా ఉంటే మంచిది మైండ్ కన్ను కన్ను కూడా డిస్ట్రా డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటుంది నడుము రిటార్డ్గా పెట్టుకుంటే కొంత ఫోకస్ తోనే బాగుంటుంది కూర్చుని యూ వాచ్ యు అండ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మైండ్ హీ సెట్ ఇట్ సీస్ గుడ్ ఒకప్పుడు మైండ్ ఉత్సాహంగా లేదు డజంట్ మ్యాటర్ యూ వాచ్ ఇట్ వాచ్ మైండ్ మీకు క్రమంగా ఆ మైండ్ యొక్క రక్షణం తెలుస్తుంది ఆ తెలియడంలో మీకు సంగతి అనుభవానికి వస్తుంది దీన్ని ఇన్సైట్ అంటారు ఇన్సైట్ అంటే అంతర్విజ్ఞానం అంతర్విజ్ఞానం అంతర్దృష్టి ఒక దర్శనం ఏమిటి మైండ్ రాపోతూ ఉంటుంది ఇటు ఉంటుంది నాకు ఉంటుంది ఇటు ఉంటుంది నాకు ఉంటుంది సుఖం ఉన్నప్పుడు ఉంటుంది నేను సందేహం లేదు కానీ అప్పుడప్పుడు దుఃఖం కూడా ఉంటుంది ఇట్స్ ఆల్వ్ ఇటు అటుగా ఉంటుంది అది మనస్సు యొక్క ధర్మం నా స్వరూపంలో భాగము కాదు ఎప్పుడైతే మీకు సుఖ దుఃఖములు మనస్సు యొక్క ధర్మము క్షేత్రధర్మము ఆత్మధర్మము కాదు అని తెలుసుకున్నారో దాని వలన మీకు వచ్చే ఫ్రీడము ఇట్ ఈస్ సంథింగ్స్ వెరీ బిగ్ డీటెన్స్ ఇప్పుడు మీరు లోకంలో చూడండి న్యూమరాలజిస్ట్ యాస్ట్రాలజర్స్ ఆ తర్వాత లాస్ట్ పీపుల్ ఆ తర్వాత జమాలజిస్ట్ జమాలజిస్ట్ ఆ ఎమ్మో డబ్బులు ఏమో చేయకూడదు జమాలజిస్ట్ స్పెషల్ ప్రేమ తర్వాత యాస్ట్రోజమాలజీ అంటే ఇంటర్ డిసిప్లినరీ అనమాట ఆస్ట్రో యాస్ట్రో కాదు యాస్ట్రోలాజికల్ జమాలజీ ఇంటర్ డిసిప్లినరీ ఇంకా ఇలాంటివి తర్వాత కౌన్సిలర్స్ సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ సైన్స్ ఇస్ రిలవెన్స్ ఐ డోంట్ వాంట్ ఐడోంట్ వాంట్ ఐ రిమూవ్ ఇట్ దీంతో క్లబ్ చేయటం ఉండదు సో ఈ రకంగా సుఖ దుఃఖముల యొక్క ఈక్వేషన్ మనకి ఫేవరబుల్గా ఉండేట్లాగా మేనికులేట్ చేయటానికి వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు అవునంటారా కరెక్ట్ I'm not saying anything against them. They have their method of operation and all that. But what is their goal? What is their goal? They have their goal. They have their goal, because they have their goal. What is your goal? What is your goal? This is not favorable to me. They are not favorable to me. That is your goal. Now, I'm telling you, it doesn't matter. కుఖరముల ఈక్వేషన్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వై బికాస్ ఇట్ ఈస్ క్షేత్రం అది అది ఆత్మస్వరూపం కాదు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి అది ఆ పైకి వెళ్తే మీకు లాభం కిందకు పడిపోతే మీకు నష్టం సపోజ్ ఇన్వెస్ట్ చేయడం మానేసి ఆ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుని కూర్చున్నారనుకోండి ఇప్పుడు పైకి వెళ్ళాలా కింద పడాలా అది డజంట్ మ్యాటర్ వాడు ఎవరో ఉంటాడు నేను నీ చేత ప్రూ చేస్తాను నేను మార్కెట్ పైకి పోతుందంటే అక్కర్లేదు నాకు అక్కర్లే ఇంకో హోల్డ్ చేయలేదు ఎందుకని నాకు ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఫెస్ ఆయన తెలియ మానవుడు వివేకవంతుడైతే ఈ సుఖ దుఃఖముల యొక్క మ్యానిపులేషన్ నుంచి బయటపడుకోవాలి యూ షుడ్ స్టాప్ మ్యానిపులేటింగ్ సుఖ అండ్ అంటే ఎలా తయారవ్వాలి యూ షుడ్ బికమ్ ఇన్యూమ్ ఇమ్యూనిటీ immunity of the eyesight immunity ante artham putti road me nadichu velto unta oka chota road smooth ga untundi inko chota road lo gulla kanallu gaju penku mukkalu mullu unnai for me it doesn't matter endukani nenu paada rakshalu kaligunna iver chapals it doesn't matter kadanne mundhe evallo vellu road turisthe kaani nenu nadavalanu nenu నేను పాదరక్షణలు వేసుకున్నాను ఒక ఆయనకు నియమం ఉంది పాదరక్షలు వేసుకోకుండా నడుస్తుంది ఆయన నియమం అందుకోసం ఆయన శిష్యులు ఏం చేస్తారంటే చీపులు పట్టుకుని వెళ్ళి పిడిచి అప్పుడు ఆయన నడుచు నేను పిచ్చా ఉన్నానా పిచ్చి పుచ్చుంది తలకి లోకాలు చుట్టపెట్టడం లేదు ఇది అలా ఎందుకండి ముందు వెళ్ళి చీపులు పెట్టుకుంటూ ఈయన పాదరక్షణ లేకుండా నడిచేవాడు ఆయన పిచ్చాయే ఉన్నానా వై నాట్ వేరే పైర్ ఆఫ్ చెప్పల్స్ అనుభవం సో సిమిలర్లీ ఈ జీవితంలో సుఖ దుఃఖాల యొక్క ఈ ఇబ్బంది నాకు లేదు ఐ హవ్ బికమ్ ఇమ్యూన్ టు దాట్ సుఖం వస్తుంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది క్షేత్రంలో వస్తాయి స్వరూపమైన స్వరూపానికి సుఖము రాదు దుఃఖము రాదు సో ద ప్రెషర్ కమ్స్ అండ్ యాజ్ ఇట్ కమ్స్ ఇట్ గోస్ ద పెయిన్ కమ్స్ యాజ్ ఇట్ కమ్స్ ఇట్ గోస్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పర్టికులర్లీ ఇన్ ప్రెషర్ ఐఎమ్ నాట్ ఎగ్నస్ట్ పెయిన్ ఐ డోంట్ మా ఇండ్ I am willing to meet pain half-way. What do you understand? You are doing it. Pleasure, pain, barrier, collapse, I am talking about it. There are many things. I don't know if I am alone, I don't know if I am alone. I don't mind. If something doesn't matter, if something doesn't matter, it doesn't matter. If something doesn't matter, it doesn't matter. What I am saying is, వెదర్ ఎలా ఉందో పరిశీలించేటువంటి సంగతి కూడా వాడి జీవితం నుంచి పావు అదే రకంగా సేమ్ థింగ్ విల్ హ్యాపన్ అబౌట్ సుఖ దుఃఖ దిస్ మ్యానిపులేషన్ ఆఫ్ సుఖ దుఃఖ సుఖ దుఃఖాలను మ్యానిపులేట్ చేయటం యువత ఈ దుఃఖం ఎక్కువగా ఉంది అంటాడు అంటే పక్కన ఉన్నవాడు అవునరు ఉండటం చేస్తుంది అనేది వీడి గుండెల్లో రాయి అదలాగా అని వీడు అయితే ఈశాన్యంలో బరువు తక్కువ ఉంది ఈశాన్యంలో బరువు తక్కువ ఉంటుంది అంటే ఎక్కడ బరువు కాదు లేకపోతే ఎక్కడా కాదు నేల మీద నేల మీద బరువు తక్కువ ఉంటాడు కదా పద్మరావు బరువు తక్కువ జూబ్లీ హిల్స్ బరువు ఎక్కువ ఉన్నా నేల మీద అయితే ఉన్నాం ఆయన నాకు షివుడ్ అదవు ఒక ఆయన నాతో అలా అన్నారు నేను అన్నా నాకు బరువు ఎక్కడ తక్కువ ఉన్నాను అది కూడా అక్కడ బరువు తక్కువ బరువు తక్కువే ఉందండి అది బరువు బరువుగానే ఉంది కాదు నేలకి బరువు తక్కువే ఉంటుంది కాదు కొన్ని ఇటకలు పెట్టాలి ఇటకలు పెట్టడం ఏంటి ఇదో మీరు తీట్లాడితే నీకు సుఖం రాదు పోలా అడ్డగో మాట్లాడితే నీకు సుఖం రాదు అది అంటే నేను అన్నా నాకు సుఖం అక్కర్లేదండి అప్పుడు ఏమవుతుంది his formulation it it loses its relevance than the relevance nakunda podu you know i am not ridiculing any thing yena tho then no ridicule chestunnanu anukokunda i am very so and the serious eh tarvata mee mundu lenedo pandichinukustunaru anukokunda it is a labor of love i want you to see ఈ సుఖ దుఃఖముల మ్యానికులేషన్ యు ట్రై ఇట్ యూ యూ ఎవర్ ట్రై ఏం ట్రై చేయాలి సుఖాన్ని ఆకర్షించటము మానేసే స్టాప్ సిక్ ఇన్ ప్లెషర్ దుఃఖాన్ని ప్రయత్నం మానేసే అండ్ సీ వాట్ హ్యాపన్స్ ఏమవుతుందో తెలుసునండి ప్లెషర్ పెయిన్ బ్యారియర్ ఒలాబ్స్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ థింగ్ ఇది ప్రెషర్ ఇది ప్రెషర్ ఇది ప్రెషర్ అని అనుకోవడం ద్వారా మీరు పెయిన్ అని క్రియేట్ చేశారు ఇప్పుడు మీరు ఐపీఎల్ టీముకి మీరు ఐడెంటిఫై అవ్వండి ఈ టీము నెగ్గితే సుఖము అని మీరు పెట్టారనుకోండి అప్పుడు దుఃఖం ఏమిటవుతుంది ఆ పక్క దాని ఆపోజిట్ టీముని ఎగ్గితే దుఃఖం అవుతుంది ఇప్పుడు ఆపోజిట్ టీము నెగ్గితే దుఃఖము అన్నది అది మీరు సృష్టించిందా లేకపోతే దాని ఎన్ను మీరు సృష్టించారు కదా కాబట్టి మీ దుఃఖాన్ని ఎవరు సృష్టించారో మీరే నేను ఉన్నాను అనుకోండి అవునండి మీరు ఏ టీం నెగ్గాలనుకుంటున్నారో నేనేమో అనుకోవట్లేదు కాదండి ఈ టీం నెగ్గితే ఇది గొప్ప టీం ఇది నెగ్గాలి కదా అంటే నేను అలా అనుకోవట్లేదు నెగ్గితే ఏం చేస్తారు సంతోషం నెగ్గకపోతే మహాబాబు ఐట్ కన్స ఇప్పుడు నాకు సుఖమా దుఃఖమా సంతానము నేను సంతానం కావాలని అనుకోవట్లేదు భగవంతుడి ఇస్తే నాకేమో అభ్యంతరం లేదు రెండు మీద పారయ్యాం యాక్సెప్ట్ చేస్తాం భగవంతుడి గొప్పతే ఇట్స్ గాడ్స్ వే మేమేమో అనుకోవట్లేదు అప్పుడు ఇంకా అప్పుడు చెప్పండి సంతానము సుఖమా దుఃఖమా సంతానం లేకపోవడం సుఖమా దుఃఖమా నేదర్ దిస్ నేదర్ మీకు రాత్రి భోజనంలోకి కూర ఏ ఉండాలనుకుంటున్నారు ఏమనుకోవట్లేదు ఇప్పుడు సుఖమో దుఃఖ మీరు ఆలోచించండి మీరు సుఖము దుఃఖము అనే ఒక ఆర్టిఫిషియల్ బ్యారియర్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకుని ఒక జీవిత కాలాన్ని ఆ ద్వంద్వముల వెనక పరుగులు తీస్తూ మనిషిని వ్యర్థం చేసుకుంటాడు ఈ ద్వంద్వాలని మ్యానిపులేట్ చేయడం మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు లోకంలో డజన్స్ ఆఫ్ ఫెలోస్ ఆర్ వెయిటింగ్ మొత్తం ఈ హోల్ స్ట్రక్చర్ బికమ్స్ ఇరియల్ వెంట మీరు ఎప్పుడైతే సుఖ దుఃఖముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అవి క్షేత్రధర్మములు క్షేత్రంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి ది లాజిక్ సుఖం రావడానికి లాజిక్ ఏమిటి దుఃఖానికి లాజిక్ ఏమిటి ఉంటాయి ప్రకృతిలో ఇప్పుడు వెదర్ ఉంది సడన్గా ఎండలు ఎక్కువైపోయాయి వాటి ది లాజిక్ ఏదో ఉంటుంది సమ్ వెదర్ ప్యాటర్న్ లాజిక్ ఉంటుంది యుదర్ ఫైన్ చేసి ఇట్ ఎజెన్ మ్యాటర్ ఫై కనుక్కోపోయినా నష్టమేమి కాబట్టి ఇంత దాకా ఎండకాశ ఇప్పుడు మేఘావంతమయ్యేది ఎందుకని అని మీరు అన్నారనుకోండి అప్పుడు మీరేం చేయాలి ఒక మీటీరియరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వెళ్తే ఆయన ఏం చెప్పాడో తెలుసిన దేర్ ఈజ్ ఎన్ అట్మాస్ఫరిక్ సిస్టమ్ ఇన్ వే ఆఫ్ బెంగాల్ అంటాడు అందువల్ల మేఘాలు వచ్చాయి అలాగా అని మీరు ఎప్పుడు ఇంత కళ్ళు ఇంత ఆయన ఏం చెప్పాడు మీకేం తెలిసిందో నాకు చెప్పండి మేడం ఆయన ఏదైనా చెప్పాడా నీకు ఏదైనా తెలిసిందా మీరు చెప్పిందాన్నే ఇటు తిరగేసి చెప్పాడు కాబట్టి వేఘాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అట్మాస్ఫరిక్ సిస్టమ్ ఉంది అజ వేగాలు ఉంటాయి నేను అడిగింది అట్మాన్స్వరిక్ సిస్టమే అప్పుడు నేను అడిగింది అట్మాస్ఫరిక్ సిస్టమ్ ఇలా ఎందుకుందని కాబట్టి ఈ మధ్యన వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి ఏమిటి కారణం అని అడిగితే నింబో క్యూముల స్నేహములు ఉన్నాయని అంచేతపడుతున్నాయి నింబో క్యూముల స్నేహం అంటే ఏమిటండి బాగా వర్షించే మేము అని తస్ అది అది దేని అది నేను అడుగుతున్నది అదే కాబట్టి మధ్యన నాకు డబ్బు బాగా అనుకోని అనుకోని ధనం అంతా వచ్చింది ఎందువల్లంటే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం చేతి వచ్చిందని నేను అడిగింది అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ నాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది నేను అన్నమాటనే భాష మార్చి మళ్ళీ నాకు అది ఏదో సమాధానం చెప్పినట్టు అవ్వలేదన్నది ఓకే నేను ఇప్పుడు అడుగుతా ఈ మధ్యన నాకు లక్ష్మీదేవి అనుగ్రహంగా ఉంది ఎందువల్ల అని అడిగారు అనుకోండి నో వాటిల్ చూసాను ఎనీవే ఐ డోంట్ నో ఎదర్ అయిపోయి కన్వే ప్రాపర్లీ అట్టి దేర్ ఇ నో ఆన్సర్ క్లియర్కట ఆన్సర్ ఏమి ఉండదు ప్రకృతి ధర్మం ప్రకృతిలో వెదర్కి అనేక హేతువులు ఉంటాయి ఒక ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది వెదర్ అది వర్షం రీజన్ చేంజెస్ కాలిఫోర్నియాలో బాగా ఎండల్ కాస్తే ఇక్కడ బాగా వర్షాలు పడతాయన్నాడు ఇవ్వడం ఏదో ఉంటుంది మనకి వర్షాలు ఇచ్చేటువంటి మేఘములు అవి ట్రేడ్ విండ్స్ ఆఫ్రికా నుంచి వస్తాయి ఏదో వెదర్ ప్యాటర్న్ ఎక్కడో పసిఫిక్లో ఎలనే ఉంటే మనకి వర్షాలు బాగా పడతాయి ఏ శాంతింగ్ అదే ఎవో ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా ఒకరొక్క ఏమో వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి బయలాజికల్గా బయలాజికల్ సైకలాజికల్ మెటీరియోలాజికల్ ఫిజికల్ కెమికల్ ఎమనీ ఇష్యూస్ ఉంటుంది ఇదే ఏవో పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి ఓ పిల్లవాడు బాగా బుద్ధిమంతుడు అవుతాడు ఇంకో పిల్లవాడు బుద్ధిహీనుడుగా ఉంటాడు ఒకడేమో కాలవు ఇంకొకడు ఫూల్ పూల్ అంటారు రూల్ అంటే తన జీవితాన్ని తాను కూడా జీవించలేని పరాధీనపు బ్రతుకు దాన్ని ఫుల్ అంటారు ఒకడేమో పండితులు ఇంకొకడు ఫూళ్ళు హా వాట్ టు సేమ్ ఎంత జీవితం ఉంటే అలాగే ద్వంద్వాల్లో పోతూ ఉంటుంది కాబట్టి నెంబర్ వన్ సుఖము దుఃఖము కలవు ఆత్మధర్మములు కాదు యూ హోల్డ్ ఆన్ టు దాట్ స్టాప్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ సుఖ దుఃఖ మీకు ఇంకో రహస్యం చెప్తా మీరు సుఖదు మేనికులేట్ మీరు చేస్తున్నానని తప్ప మీరు మ్యానికులేట్ చేయలేరు ఎందుకంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి మీరు అనుకుంటున్నది ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్ ఇఫ్ ఎట్ ఆల్ ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్ ఇప్పుడు సుఖం వచ్చిందనుకోండి డబ్బు వల్ల సుఖం వచ్చింది అని మీరు అనుకుంటే వారు మిస్టేక్ అని డబ్బు ఉండడం వల్ల సుఖం డబ్బు వచ్చింది కాబట్టి సుఖం వచ్చిందన్నది ఓన్లీ వన్ ఆఫ్ ది కాజెస్ ఆ డబ్బుని మనం ఇష్టపడిన వ్యక్తే మన దగ్గర కాజేయడానికి ట్రై చేస్తున్నాడని మీకు తెలిసిందనుకోండి మీరు మహాదుఖాన్ని అనుభవిస్తారు కాబట్టి సుఖదులు టూ మెనీ కాజెస్ యూ కె నాట్ ఎస్టిమేట్ విజయతనే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే గహనా కర్మణో గతి కాబట్టి వచ్చింది దుఃఖం వచ్చింది దట్ ఈస్ నాట్ ది ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్లో మీరు ముందుకు వెళ్ళలేరు మీరు టైం వేస్ట్ చేసుకుంటారు తప్పుదారిలో పోతారు మీరు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏమిటంటే ఈ సుఖ దుఃఖముల యొక్క తత్వం ఏమి ఇది క్షేత్రధర్మములు అవి నిత్యములా కావు యథార్థములా కావు వాటి గురించి మనం చేయాల్సింది ఏమైనా ఉందా లేదు కొంచెం ఓపిక పట్టేస్తే సరిపడుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఓపిక పడితే క్లాస్ అయిపోతుంది స్థితి క్షస్వభారత శీతోష్ణ సుఖ దుఃఖేశు ఎందుకంటే మాత్రా స్పర్శాస్త కౌంటే శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగవా పాయన అలా వస్తే అనిత్య నిత్యము కావు ఆత్మధర్మములు కావు కావు స్థితి క్షస్వభావం వాటిని ఓపిక పట్టు ఇప్పుడు నెక్లెస్ బాగున్నది సుందరముగా ఉన్నది ఆ సౌందర్యము నెక్లెస్ యొక్క ధర్మమా బంగారం యొక్క ధర్మమా ఏం ధర్మం నెక్లెస్ యొక్క ధర్మం బంగారానికి సౌందర్యమే ఉండదు నెక్లెస్ బాగులేదు అంత వికారంగా ఉన్నది ఏమీ బాగులేదు వికారముగా ఉన్నది ఆ అగ్రీనెస్ దేని ధర్మము బంగారాంతా నెక్లెస్ నెక్లెస్ బంగారానికి బంగారానికి బాగు సౌందర్యము ఉండదు దాని ఆపోజిట్ ఉన్నది అలాగే సుఖ దుఃఖములు యొక్క ధర్మములు ధర్మములే తప్ప ఆత్మస్వరూపంలో భాగము కాదు బిగ్ టీచింగ్ లిటీస్ సంఘాత చేతనాధృతి మల్లిక్ క్లాస్ శనివాదాభవ క్లాస్ కంటిన్యూ జాత ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణమా పూర్ణిమ ముదక్ష్యే పూర్ణస్ పూర్ణమాయ పూర్ణమేవాశిష్యూ శాంతి శాంతిశాంతి